ప్రాధం చేసుకుందాం నమ్మకమైన తండ్రి ప్రింగులగణ రాజా నీ పాదాల కనునాలు వితోకుంటున్నాం తండ్రి మరి యొక్క తరుణాన్ని మా జీవితాల్లో ఇచ్చి తండ్రి ఉదయ కాలంలో మేము ఎట్లా అనుగ్రీ గొప్పకై నీ కొనునాలు మీ తండ్రి అయ్యా ఈ యొక్క తుఫాను ఈ యొక్క వర్షాలు ఉధృతిగా గడిచిన రెండు రోజులు మూడు రోజుల నుంచి అయ్యా జ్ఞాపకం చేసుకోండి తండ్రి లోతట్టు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి మురికివాడల్లో ఉన్నటువంటి అయ్యా నమ్మకం తండ్రి వేద ప్రజలు తండ్రి గ్రామాల్లో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవ ప్రహారం దేవ వండుకోటానికి కూడా స్థితి లేదు తండ్రి అయ్యా కృపనుగ్రహరించండి దయ్యాన్ని గురించండి మా ఇల్లు మీరు చూపిన కురుపన వారి కనపరచమని మీ వైపు చూస్తున్నాం ప్రముఖండ్రి ఈ యొక్క సమయంలో మా యొక్క ప్రార్థన మా యొక్క పాటల ద్వారా మిమ్మల్ని గనపరచడానికి అయా వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించబట్టడానికి కృష్ణ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మీ అధికారం కిందకి మీ యొక్క స్థిరసత్వం కిందకి తెచ్చుకుంటూ మీ వైపు చూస్తూ మా రక్షకుడు మా ప్రభుని సుక్రీస్తున్నా బ్రతి మారి వేడుకున్నాం తండ్రి అందరూ మ్యూట్ చేయండి రవి మ్యూట్ చేయి దని ఊరు ఉందనే కూడదు సంఘములే నిమం అసలుందనే కూడదు సువార్తని ఊరు ఉందనే కూడదు kamule le kamum asulundare kodadu ide ide ide nalaksham ide ide ide nasasayam స్వార్థని ఊరు ఉండలేకూడదు సంఘములేని గ్రామం అసలుందనే కూడరు ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా సాగేను దుఃఖ చను శుభవతను సాగే దను మును ము దుఃఖ చను శుభవతను స్వార్థని ఊరు వుందని కూడా అసలుందనే కొడదు ఇదే ఇదే ఇదే నా లక్ష్యం ఇదే ide naashayo swarthandane uru undane kodadu sanghamule nikramo asalu undane kodadu స్తులైనా ఉంట ప్రభుని సేవను విడువను నేను నిందలైనా మోస్తాగాని నీ తినప్పుడు విడువను నేను పస్తులై నా ఉంటాగానే ప్రభుని సేవను విడువను నేను నిందలైనా మోస్తాగానే నీతిని పుడు విడువను నేను సాగేదను మును ముందుకు సాగెదను సాగేదారు మును ముందుకు చాటేదను శుభమార్తను సువాతని ఊరు ఉండనే కూడదు సంఘములే నిమ అసలుండని కూడదు Yesuraajmunduga <laughs> saagipuchundaga andaga na kondaga andaga na kundaga yesuraajmunduga <laughs> saagipuchundaga అండగా నా కుగా కొండగా నా సాగదను మును ముందుకు చాటెదను శుభవతను సాగను మును ముందుకు చాటేదను శుభవతను సువాతందని ఊరు ఉండనే కూడదు సంఘములేని గ్రామం అసలుండనే కూడదు ఇదే ఇదే ఇదే నా లక్ష్యం ఇదే ide ide naashayam swatham dani uru undade kudadu sanghamule nidramo asalu undade kudadu hallelujah hallelujah sir thank you very much for your inspiration hallelujah time, sir థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సో దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు ఈ ప్రస్తుత ఆ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని కొన్ని ఆలోచనలు ఈ మధ్య కాలంలో తరచుగా ఈ విషయాలను నేను మా చర్చలో ఎపిసోడ్ ఎపిసోడ్ గా జరుగుతుంది వాటిని క్రితంగా జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు రెండవ రాకడకు సూచనలు ఏమిటి ప్రభు అని శిష్యులు ప్రభువుని అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాలు ఆయన స్వతహాగా ఆయన నోటితోనే పలికిన మాటలు సో ఆ విషయాలు సువార్తలలో మూడు సువార్తలు మతవార్త ఇరవై నాలుగో అధ్యాయంలో మార్కు సువార్త పదమూడో అధ్యాయంలో లోకసు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఎక్కువగా మనకి ఆ కనబడతాయి నీ రాకడకు సూచనలు ఏంటి అని చూసరిగిన ప్రశ్నకు ప్రభు సమాధానంగా ఆయన చెప్తా ఉంటారన్నమాట నేను వాటిని గురించి ఆలోచన ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నీ ఆలోచన చేస్తుంటే యేసు ప్రభు యొక్క ఎంతో దూరం లేదు పెద్ద దూరం ఏమి లేదు చాలా సమీపముగా దగ్గరగా ఉన్నది అనే విషయం మనకి అర్థమవుతుంది అర్థమవుతుంది ఏసు క్రిస్తూ రాకడం ఎలా అర్థం చేసుకోలుగుతుందంటే కొన్ని సిమ్టమ్స్ మనకి సైన్స్ ఆ మనకి కనబడతా ఉన్నాయి సూచనలు గుర్తులు కనబడతా ఉన్నాయి ఆ ఈ గతించిన తెలిసిన విషయాలే సో ఏసు చెప్పినటువంటి ఆ మాటలకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలు సన్నివేశాలు సన్నివేశాలు ఇవన్నీ కూడా ఆ ఆ విషయాలు మనకి జ్ఞాపం చేస్తూ మనల్ని అలర్ట్ చేస్తూ ఉన్నాయి సో ఆ నేపథ్యంలో వీటిని గురించి ఈ మూడు అధ్యయ విషయాలను ఆలోచన చేసినప్పుడు ఆ కొన్ని విషయాలు మనకి ఆ బహిర్గతం అవుతాయి అయితే యేసు చెప్పినటువంటి సూచనలలో ఎక్కువ ఆ సంబంధించిన సూచనలు ఉన్నాయి అని అంటే గనక ఆ డైరెక్ట్ గా డైరెక్ట్ గా మరి సాతానుడు సంఘం మీదకి ప్రజల మీదకి ఆత్మీయులైన వారి మీదకి అటాక్ దాన్ని చేయకుండా ఇండైరెక్ట్ గా వారు అటాక్ చేస్తూ ఉన్నాడు అసలు ఆ సూచనలు ఏంటి వాడు ఎలా అటాక్ చేస్తున్నాడు ఏ విధంగా దేని మీద ఎవరి మీద ఎవరిని ఉపయోగించుకుంటూ వారు అటాక్ చేస్తున్నాడు అనే కొన్ని క్లుప్తంగా నా దృష్టికి వచ్చినటువంటి నాకు అర్థమైన విషయాలు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను ఆ నెంబర్ వన్ ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి సూచనలు ఆధ్యాత్మిక జీవితానికి మన మన ఆత్మకు సంబంధించిన సూచనలు నెంబర్ వన్ నెంబర్ టూ శరీరం రక్త మాంసాలకు సంబంధించినటువంటి సూచనలు కొన్ని నెంబర్ త్రీ ప్రకృతి సంబంధమైనటువంటి పంచభూతాలు సాక్షిగా పంచభూతాల సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైన సూచనలు నాలుగవది వచ్చేసి యూదులు లేక ఇస్రాయేల్ ప్రజలకు సంబంధించినటువంటి సూచనలు ఐదవది వచ్చేసి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞాన సంబంధమైన సూచనలు మనకు కనబెడుతూ దాదాపుగా నా దృష్టిలో చూసి అందులో ప్రాముఖ్యంగా ప్రభు చెప్పినటువంటి మాటలు మాత్రం ఈ నాలుగు పైన నాలుగు ఆత్మ సంబంధమైనవి శరీరము లేక రక్త మాంసాలకు సంబంధమైనటువంటి అదేవిధంగా ప్రకృతి సంబంధమైనటువంటి సూచనలు యూదులు లేక ఇస్రాయేల్ ప్రజలకు సంబంధించినటువంటి సూచనలు మనకి కనబడుతూ ఉన్నాయన్నమాట అయితే సాతానులు ఒక వ్యక్తిని పాడు చేయడానికి వాడు భౌతికంగా ప్రకృతి దా సంబంధమైన సూచనల కంటే లేకుంటే శరీర సంబంధం రక్త మాంసాలకు సంబంధించిన వాటి ఎక్కువగా ఆత్మ సంబంధమైన సూచనలు దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తిని వాడు నరకానికి తీసుకొని వెళ్ళాలి అని అంటే కనుక ఈ భూకంపాల ద్వారానో యాక్సిడెంట్స్ ద్వారానో లేకుంటే వరదల ద్వారానో తుఫానుల ద్వారానో లేకుంటే యుద్ధాల ద్వారా ఇట్లాంటి వాటి ద్వారా కంటే ఎక్కువగా వాటి చేశారు అనుకోండి లేదంటే ఆ ఏముంటుందండి ఆ ఈ శరీరం రక్త ఏమంటుందని మాంసాలని హింసించటం ద్వారాను చంపడం పొడవటము యాక్సిడెంట్లు చేయటం ఇట్లాగా చేస్తే వాళ్ళు చచ్చిపోతారు చచ్చిపోయేటప్పటికీ వాళ్ళు వాళ్ళు చంపటం అనేది ఈజీ కానీ చచ్చిపోయే సమయానికి చంపే సమయానికి వాళ్ళు ఒక విశ్వాసి అయ్యుంటే ఒక ఆత్మీయుడు అయ్యి ఒక భక్తి పరుడు వాడు ఒక రక్షణ పొందిన వ్యక్తి అయ్యుంటే అంటే వాడు ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతాడు వాడు నేను అనుకున్నట్టుగా నాతో పాటు నరకంలోనికి పాతాళంలోనికి రాడు కాబట్టి ఒక వ్యక్తి సంబంధమైనటువంటి చేసేది వాడు విశ్వాసంలో ఆత్మలో భ్రష్ ఆ వ్యక్తిని తేడా ఎంతో నమ్మకేంత్రి ప్రింగుల పండి రాజా కొందనాలు చెల్లించుకుంటున్నాను అండి అయ్యా మీ బిడ్డలతో కలిసి నేను కూడా మేము స్థుతించడానికి మేము వేపు చూడటానికి అనుగ్రహించుకోని కొందనాలు నమ్మకం ఏంటంటే పాట ద్వారా అయ్యా మా యొక్క దేవ విశ్వాసం యొక్క క్రియను దేవ మాకు బయలుపరిచినట్టు తండ్రి మీకు కొందనాలి దేవా నమ్మకం ఏం తండ్రి అనేకులకు దేవ విడుదలను అనేకులకు రక్షణను అయ్యా నమ్మకమైన తండ్రి సాతానం అంధకార్యశక్తులకి క్రియలు క్రియ నాశనమును నమ్మకమైన దేవా మీ రాజ్య విస్తరణ పొరకైనటువంటి పనిని అయ్యా మేము కలిగి ఉంటున్నామని అయ్యా నమ్మకం ఏం తండ్రి మీ మాత్ర జ్ఞాపకం చేసినందుకే నీకు అందనాలి ప్రేంగులను తండ్రి ఎక్కుసంలో నిస్ అందుకొస్తున్నాను ఒకటివాడిని పనికిపోయిన వాడిని తండ్రి ఏ యోగ్యత ఏ మంచితను తండ్రి కేవలం తండ్రి నమ్మకమైనవా అయ్యా భ్రష్టమైనటువంటి జీవితం తండ్రి అయ్యా ఓడిపోయిన జీవితం అయ్యా నమ్మకం అయిన తండ్రి నాయలో మీరు చూపుతూ వచ్చినటువంటి కృపాదని కొందనాలు మేక రక్షణ కార్యములకై నీ కొందనాలు వెంట ప్రేంగుల తండ్రి ఇంత ఈ నా నమ్మకమైన తండ్రి నా ఇళ్ళ కుటుంబాల్లో మీరు అనుగ్రహిస్తూ వస్తున్నటువంటి కృపకై అయ్యా మంచితనానికై నీకు అందరించుకుంటున్నాను తండ్రి ప్రేంగులకి రాజా ఇక్కడ చేరు ప్రతి బిడ్డకై మీకు కొందనాలు తండ్రి అయ్యా వారి వారి జీవితాల్లో తండ్రి మీకు కలిగినటువంటి ఉద్దేశాలు ఆ సంకల్పాలకై మీకు అందనాలు తండ్రి దేవా నమ్మకమైన తండ్రి ఈ తెగుల మధ్యలో తండ్రి మమ్మల్ని దేవా మీరెక్కల చాటం దాస్తూ వచ్చినటువంటి కృపకాయ నీ కొందలు పోషిస్తూ వచ్చినటువంటి కృపకాయ నీ కొందకుంటున్నాను తండ్రి ప్రేంగులకి రాజా కుటుంబాల్లో మీరు వచ్చినటువంటి దేవా ప్రేంగులు తండ్రి ఆ తండ్రి నమ్మకం అయిన దేవ మీ ఇళ్ళుకై ఆ యొక్క నమ్మకత్వానికై ఆ విశ్వాసత మీకు అందరం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రేమ గలిగిన రాజా మేము తండ్రి ఎంత అయ్యిన నమ్మకమైన దేవుడు తండ్రి ఎంత అయినా అప్పుడేం కలిగిన అయ్యా నీ శరీన్ తీసుకుండుగా అయ్యా మీ వైపు చూస్తుండగా సహాయం చేయండి ప్రేమగలిగిన రాజా ఎందుక తండ్రి అయ్యా నమ్మకం అయిన తండ్రి చిన్న గుంపుగా మేము చేరి ఉండగా తండ్రి కృపను తండ్రి అయ్యా నమ్మకం అయిందేవా ఈ యొక్క తొగులతో తండ్రి అనేక లక్షల మంది నమ్మకమైనవా వ్యాధిగ్రస్తులయ్యి ఉండగా అనేక లక్షల మంది నమ్మకం అయిన తండ్రి అనేక మరణ శైల మీ పాదాలు పెట్టుకుంటున్నాను తండ్రి అయ్యా మీ యొక్క సులువు అయ్యా మీ యొక్క రక్షణ కార్యం అయ్యా సంకల్పం వారి జీవితాల వర్గం కాకూడదు వాయం చేయండి తండ్రి కృప్నుగ్రహించండి దేవా హృదయాలను దర్శించండి అయ్యా ఇదిగో తండ్రి వారి దీని స్థితి నుంచి వెళ్తుండగా అయ్యా వారి హృదయాల్ని వారి యొక్క ఆత్మల మీ పాశన్నీతి పట్టుకుంటుండగా లోపల క్రియను కార్యం జరగటానికి సహాయం చేయండి తండ్రి తెగుల మీద అధికారం కలిగినటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇప్పుడు ననుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఈ యొక్క లాక్డౌన్ ఈ యొక్క ఆర్థిక పతనం పరిస్థితులు నమ్మకమైందేవా కోల్పోయిన జీవనోపాధులను బట్టి తండ్రి అయ్యా నమ్మకం తండ్రి అనేక కోట్ల మంది తండ్రి దేవా వ్యవసాయ కూలీలు నమ్మకమైందేవా ప్రేంగుల తండ్రి పారిశ్రామిక కార్మికులు నమ్మకమైన తండ్రి అయ్యా చిన్న చిన్న వ్యాపారులు చిరు వ్యాపారులు నమ్మకమైందేవా ప్రేంగుల తండ్రి అనేకులు తండ్రి దేవా ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు లేక తండ్రి నమ్మకమైనవా కొలు కోలు శక్తి లేక తమ కుటుంబాలను ఉన్నారు తండ్రి వారిని బట్టి మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి ప్రింగుల గణ రాజా జాలి చేసుకోండి ఇక్కడికి అనుగ్రహించండి నమ్మకం ఏందేవాదో రాంటూ దిక్కు నాదల్ని మీ పాశ నిధులు వికలాంగుల్ని నమ్మకం ఏందేవా ప్రింగుల గంట పిల్లల్ని మీ పాశ నిధులెత్తి పెట్టుకుంటున్నాను తండ్రి దీర్ఘకాలిక వ్యాధి బాధపడుతున్న వారిని అయ్యా కు అయ్యా గిరిజన ప్రాంతాల్లో తండ్రి అయ్యాక మురిపు వాడలో ఉన్నటువంటి ప్రజలను మీ పాశ నిధులు దేవా జాలి చేసుకోండి కృష్ణను గ్రెడ్కొని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు వాక్యంలో సెలవు ఇచ్చినారు నేనే పోషణ పోషణ ఆధారమై ఉంటున్నారు అని సెలవు అయ్యా కృపను అనుగ్రహించండి తండ్రి మీరు ప్రతి జీవికి ఆహారం ఇచ్చి తృటిపరిచే దేవుడు అని వాక్యం కలిపిస్తా ఉంది బట్టి అటు వాగ్దానాన్ని బట్టి వారిని ఎత్తుపట్టుకుంటుండగా కృపను అనుగ్రహించండి మీకు ఎంతమంది అయితే తండ్రి చర్యలు బంధకాలలో హింసలో తండ్రి శ్రమల ద్వారా వెళ్తున్నారు అటు వారిని మీకు ఆసన్నదిలో ఎత్తుపట్టుకుంటున్నాను దేవా అయ్యా కృపను అనుగ్రహించండి ఆదరించండి విడుదల అనుగ్రహించండి అయ్యా మీకు ఆసన్నదిలో ఎత్తుపట్టుకుంటుండగా కృప కలిగిన దేవుడు తండ్రి సహాయం చేయండి ప్రెంగుల గిన్నరాజా యొక్క సంగ నమ్మకం ఏంటండ్రి ప్రెంగుల గిన్నరాజా అనేకమైనటువంటి యవన అయ్యా శత్రువు నాశనం వైపు నడుపుతుండగా తండ్రి వారి జీవితాల్లో కుటుంబ పరమైన ఆర్థిక పరమైన ఇతరత్ర సమస్యలను శోధనలను తెస్తూ నమ్మకమైన వా నమ్మకమైన తండ్రి వారిని ఆత్మహత్యలకే ప్రేపిస్తుండగా అటు వారిని బట్టి అయ్యా వారి జీవితాల్లో మీకు కలిగినటువంటి ఉద్దేశాలను బట్టి మేము వైపు చూస్తున్నాం తండ్రి అయ్యాకృతిని అనుగ్రహించే శత్రువు యొక్క అధికారం నుండి నుండి దాని శక్తి నుండి వారిని విమోచిస్తుండగా లో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేమ కలిగిన రాజా మేము కలిగింది తండ్రి అయ్యా అనేక ప్రాంతాల్లో వివిధ మాధ్యమాల ద్వారా విస్తరించబడుతున్నటువంటి విధపడుతున్నటువంటి వాక్యాన్ని బట్టి మేము వైపు తండ్రి ఇంటిని హృదయాన్ని ముట్టండి తండ్రి అనేక మిత్రి చేరగలగటానికి సహాయం చేయమని గొప్ప కార్యాలు వారి యొక్క జీవితాల్లో జరుగులాగన రక్షింపబడలాగనా తండ్రి ఆత్మ ప్రబల శత్రు శాఖ అనే అందక శక్తులు బంధిస్తు నామకృతాను గ్రహించండి ప్రేమి ఏక సమయంలో తండ్రి కఠినమైనటువంటి ప్రభుత్వాలు కఠినమైనటువంటి ప్రజల మధ్య తండ్రి అయ్యా నమ్మకం ఎంత విశ్వాసంతో నిలబడినటువంటి ఆ యొక్క సంఘాలు కుటుంబాలు విశ్వాసాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా వారి జీవితాల్లో కృతను అనుగ్రహించండి సహాయం చేయండి అయ్యా నింపించండి అయ్యా కృష్ణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేమింగుల గుంట రాజా అభివృద్ధిలో అనుగ్రహించండి అయ్యా వారి కౌస్థలు మీ పశుధనాములు జ్ఞాపకం చేసుకుంటుండగా సహాయం చేయండి తండ్రి ప్రేమి గులిగంటి రాజా మహిళలు అయ్యా అనేక ప్రాంతాల్లో తండ్రి గ్రామాల్లో దేవా గరిచిన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో తండ్రి మీ నామం కై సమర్పించుకొని వచ్చినటువంటి సేవకులు వారి కుటుంబాలను బట్టి మేము వ్యక్తిస్తున్నాం తండ్రి అయ్యా నమ్మకం అయిన తండ్రి పిలిచిన దేవుడు మీరు నమ్మదయ్య దేవుడు అయ్యా ప్రతి జీవిని దేవ నమ్మకం అయిన తండ్రి ఆహారం పోషించే దేవుడు తండ్రి వారి వేక్ష వారి పక్షాన మీరు కోరుకుంటుండగా సాయం చేయండి గగ్రహారాధన దేశమైన నా దేశాన్ని మీ పాసనట్టుకుంటున్నాం అయ్యా సహాయం చెయ్యి అయ్యాకృపను అనుగ్రహించు అయ్యా అయ్యా మీరెంత అయ్యి దేవుడు నా దేశాన్ని జీవ తోటి తండ్రి నాయకులు అధికారులు మీ అధికారం కింద తెస్తుండగా ఆయా సంస్థలు ఆయా అధిపతులని మీ అధికారం కింద తీస్తుండగా అయ్యా ఆ కృపను అనుగ్రహించండి దేవా నమ్మకమైన తండ్రి సులువు కార్యం నా దేశం ఇలా నిష్ప్రయోజనం కాకుండా అనేక కోట్ల మంది తండ్రి మీ దేవాలువలో మీరు చేసినటువంటి ఆ యొక్క ప్రేమను చూపినటువంటి ఆ రక్షణ ఎరుగుతుండగా వారిని భక్ష్యాన మీ తండ్రి పని విస్తారంగా ఉండగా తండ్రి కోతి వారి కొరకే పని వారి కొరకే మీ పాదాలు తండ్రి అనేకమైనటువంటి బోధకులు సువార్థకులు ప్రచారకులు లేపలాగా మేము వేపు చూస్తున్నాం తండ్రి సహాయం చేయండి దేవ ఈమెయిల్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచయలను జ్ఞాపకం చేసుకుని తండ్రి చదువుతున్నటువంటి ప్రతి మీరు ముఖ్యండి సహాయం చేయండి తేవా మా జీవితాల్లో కూడా తండ్రి ద్వారాల తరవబడి లాగిన పని కలిగింది వారంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పంగలిగిన రాజా ముహించిన తండ్రి దేవ ఈ యొక్క సంగంలో తండ్రి నామకార్త క్రైస్తవుల్ని దేవ నిధుల కొట్టుకుంటున్నాం సహాయం చేయండి తండ్రి అనేకమైనటువంటి బోధకులు నమ్మకమైన దేవ ప్రేంకులను తండ్రి అయ్యా స్వచ్ఛమైన దేవ అసత్యమైన వాక్యాన్ని బోధించుకున్నారు దేవా తమ సంఘాలని తమ సంఘ సభ్యులను తెలువ మీరు ఆకొరకు సిద్ధపరిచేవారుగా విశ్వాసంలో కట్టబడేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా శత్రువు వెలుగుదోతుందిస్తున్నటువంటి పరిస్థితిని బట్టి వివిధ సంఘాల్లో వివిధ దేవ నమ్మకం తండ్రి సమాజాల్లో తండ్రి దాని యొక్క బలం శక్తిని తండ్రి నినామం కింద లయం చేస్తుండగా సహాయం చేయండి ప్రేమ కలిగిన రాజా తండ్రి దేవ మాయక యొక్క జీవితాల్లో మీరు అనుగ్రహిస్తూ వచ్చిన కృపిక అయి కొందనాలు ప్రార్థనలు వింటూ వచ్చినటువంటి కృపిక అయి కొనాలు దేవ అనేక జీవితాల్లో తండ్రి గొప్ప అద్భుత కార్యాలు చేసినకై నీ తండ్రి అయ్యా మొన్నటి తండ్రి అజీజ్ జరిగినటువంటి ఆ యొక్క బాప్తి శవరికలు సాక్ష్యం వారిని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి త్రులు శోధించకుండా అయ్యా నమ్మకం అయిన తండ్రి వారి జీవితాల్లో మీ కృపను కోరుకుంటున్నాను తండ్రి అయ్యా గొప్ప సాక్షులు తండ్రి ఆ ఎక్కువని మీ యొక్క వారి కార్యం జరిగించమని అయ్యా వారి ఆత్మల్ని జవాబు యొక్క పరిస్థితులను బట్టి మీ పాదాలు పట్టుకుంటుండగా జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు రాజా ఏం తండ్రి చక్రవర్తి గారికి మీరు అనుగ్రీనటువంటి స్వస్థతకే మీ కొందనాలు తండ్రి జరిగిన ఆపరేషన్ లో మీరు అనుగ్రహించిన కృపక మీ కొందనాలు తండ్రి సహాయం చేయండి యాశువాని జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవ కృపరించండి చిన్న బిడ్డలు మీకు ఆశనిధులు అయితే కొట్టుకుంటుండగా అయ్యా జ్ఞాపకం చేసుకుంటే కృపను అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ సమయంలో ఎఫ్ఐఎం గారి దేవ తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి కృపను అనుగ్రహించండి సహాయం చేయండి రాజా ఇంకెంతమంది అయితే వ్యాధిగ్రస్తులై ఉన్నారు అయ్యా నమ్మకం ఎంత ప్రార్థన కలిగి కోరి ఉన్నారు వాటిని బట్టి మీ వైపు చూస్తుండగా సహాయం చేయండి కృపణ అనుకరించండి దేవాలు మీ చేతులు కప్పు తెచ్చుకుంటూ వాడిని పనికి మానని ఒప్పుకుంటూ అయ్యాలు అందరినీ మీ యొక్క అధికారం కిందకి మీ యొక్క శిరసత్వం కిందకి తెచ్చుకుంటూ దినాన్ని మీ పాసానికి కప్పచెప్తూ వేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన వేడుకుంటున్నారు స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడేవ మహిమ స్వరీతికు తండ్రి పరిశుద్ధుల నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో మనందరి ప్రవ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభావ మమ్మల్ని సజ్జీలకు వెళ్ళి పెట్టుకున్నారు నైనా కాచి కాపాడిన దేవ కృప మయడానికి స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ నైనా కిసు ప్రభా నైనా ఇసు ప్రభా నేను సృష్టించలాగన దాని దేవ మీ వాక్యాన్ని ధ్యానించేలాగన ఇచ్చిన సమయం బట్టి నీకు వందలు ప్రభావ ప్రతి ప్రార్థన ఇంటిని ప్రభావ మీకు సన్నిధికి చేరవేసుకుని దూతలు ప్రభావ పాతలు నీ ప్రార్థన తీసుకుని ప్రభావ మీకు సన్నిధి తీసుకొచ్చినట్టు మేము చూస్తున్నాం ప్రభా ప్రార్థన మీరు ఓ ప్రభావం తగిన సమయంలో వాటి అన్నిటి ఎన్నో అద్భుత కార్యాల ఆచర్కారాలు చేస్తున్నారు ప్రభావ నీకు వన్నాలు వేసయ దాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు అర్పించకుండా నిన్నే శుద్ధిస్తున్నాం అయినా నిన్నే గణపరిస్తున్నాం ప్రభావ పరశు దేవతలే నీకు వందలు మీరు మాకు సమీపంగా ఉన్నారు ప్రభావ మీరు మాతో మమ్మల్ని ఎప్పుడు విడ విడివను ఎడబాయి అన్న వేసుప్రవ నైనా వాక్యం ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చేందుకు నీకు వన్నాను ప్రభా కృపామైన నీకు వన్నాలు యేసు ప్రభాయన యేసు ప్రభా దినవంత ప్రభావ మీరే మాకు సహాయకులు నడిపించమని ప్రార్థిష్టమైన వాతావరణం కూడా మీకు అదుపులో తీసుకొని ఎలాంటి వైరస్ ప్రభావ స్ప్రెడ్ కాకుండా ప్రభావ ప్రతి ఒక్క బిడకు మీ ప్రొటెక్షన్ మీ కాబులు అనుగ్రహించమని ప్రార్థమైన గొప్ప దేవ ఇసు ప్రభా ఒక వైరస్ బాధితు ప్రార్థిష్టమైన ప్రతి బిడ మీరు తాకండి ప్రభా స్వస్థపచ్చని ప్రార్థిష్టమైన నైనా స్వస్థత మీరుండి రావాల ప్రభావ నైనా ఇసు లోకమంతా ఎక్కడో చూస్తుంది ప్రభా న తండ్రి ఇసు ప్రభావ మీ వైపు ప్రతి ఒక్క బిడ ప్రభా స్వస్థపచ్చే దేవుడు మీ ప్రభావ నీకు వందనైనా గొప్ప దేవ ప్రతి బిడని ప్రభావ మీరు స్వస్థపచ్చని ప్రార్థిష్టమైన హాస్పిటల్స్లో ప్రభా ఎంతో మంది ప్రభా అనారోగ్యంతో ఉన్నారు ఇసు ప్రభా పో రోగాలతో ప్రభావ రకరకాలైన వ్యాధులతో ప్రభావాలను బాధపడుతుంది ప్రభావ ప్రతి తాకని ప్రభావ స్వస్థపర్చని ప్రభావ నైనా ఇసు ప్రభావాలకి సువార్త ప్రకటించబడాలా ప్రభావ ఆయన ఎవరు శువార్థ విని ఉంటారు ప్రభా ఆ బిడ్డల గురించి ప్రాధాన్యత అయినా ఓ ప్రభావ బిడ ప్రభావ వాక్యం వాళ్ళ హృదయంలో నాటుకోవాలా ప్రభావ వాళ్ళు రక్షణ పొందలాగిన ప్రభా ప్రతి బిడ మీద నీకు వంద బిడని స్వస్థత ఓ ప్రభావ డాక్టర్స్ నర్సు కూడా ప్రభావాలకు ప్రకటించాల ప్రభా ఆయన ఒక వైరస్ బాధితులు కూడా మీరు తాకని స్వస్థపరచనైనా ఆయన వాళ్ళ జీతాలు ప్రభావతని చివరి కాలంలో ప్రభావిలో కొట్టుమిట్లాడుతున్నారు ప్రభావ ఐసీలో వార్డులు ఉన్నారు ప్రభా ప్రతి బడే తాకని ప్రభావ క్రిటికల్ ఎంతమంది ఉన్నారు ప్రతిబడి మీ తాకండి స్వస్థపరిచిన అయినా వాళ్ళ జీతాలు మీకు సమర్పించుకోవాలని సాయపడి ఆ డాక్టర్స్ నర్సు కూడా సువర్గా మీరే సాయపడ ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వందలు సభ అయినా మీరు అక్కడ దినాలు ఉంటుండే ప్రభావ పతి అతని మా కాలంలో నెరవేర్తున్నాయి ప్రభావ అవి మేము చూస్తున్నాం మీరు అక్కడ బహు సమీప ఉందని ప్రభ ద్వారం వద్దనే ఉన్నారని మీరు రెడీ ఉన్నారని ప్రభావ మీ వాకింగ్ చెప్పింది ప్రభావ నా దేవ నా ప్రభా నీకు వందా మీరు సిద్ధపడాలా నైనా నిసు ప్రభాన్ని సేవజీతము నడిపించి మేము ప్రార్థిష్టం నశించబోతున్న ఆత్మను కొరకు ప్రభావ మీకు అన్నీరుమి ప్రార్థించాలా ఓ ప్రవాణ తన క్రీస్తునామం జరిగిన చోటల్లో ప్రవణ తన ఇసుప్రవ నైనా మీకు స్వార్థ మేము ప్రకటించాలా ప్రభా అనేక గ్రామాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించాలా ఆయన మీరేమో నడిపించడమంత అదిష్టమైన ప్రతి ఆటంకాలను కొట్టివేండి ప్రభ ఆయన ఇసు ప్రవణ తండ్రి నా ప్రభ ప్రతి చూచిన మాలు నెరవేరుతుంది ఎంతోమంది ప్రభుత్వ స్థితులు ఉన్నారు నిర్లక్ష్యమైన జీవితంలో ఉన్నారు ఇసు ప్రభా కనికరించండి కృపజూపించండి ప్రభ ప్రతి బిడ ప్రవనైనా సన్నిధి కూర్చులైన సాయపడండి వాళ్ళందరూ స్వార్థ ప్రకటించబడాలా వాళ్ళందరూ మార్పు చెందాల ప్రభ మీ వైపు రావాల ప్రతి మోకాలు ఏసునాంలో వంగల ప్రభ ఆయన మీరు అద్భుత ఆదిష్టమైన నా దేవ నా ప్రభ ఎంతో మంది ప్రభునైనా ఓ ప్రభా నాయన ఈశ్వ్రవ విగ్రహంతో ప్రభా మంత్రాలతోని ప్రభా ఈ ప్రభా తను పీడింపబడుతున్నారు ఈ లోకంలో ఎంతో మంది ప్రభా తిరే తెలియని ప్రజలు ఉన్నారు ఈశ్వ్రభ నాయన ఈశ్వర్రభ నా తండ్రి శోధిగా ఉన్నారు మంత్రగాలున్నారు ఈశ్వ్రవ ఈ విచారాలు ఉన్నారు తాగుబోతులు ఉన్నారు ఈశ్వ్రభ ఎంతో మంది ప్రభావ ఈ లోకాధిపని వ్యసనంతో వాళ్ళు పడి దుష్టుడు ప్రవా వాళ్ళు భయంకరంగా ప్రభావి శోధిస్తున్నారు ఈశ్వర్భాన్ని గర్దించమని ప్రార్థిస్తున్నయన నాది వాళ్ళందరించి వాళ్ళ బంధకాల నుంచి వాళ్ళు విడుదల పొందాల ప్రభా వాళ్ళు మీ రక్షణ వార్త ప్రకటించబడాల ప్రభావ ఆయన వాళ్ళ జీవితాలు మార్చుకుని మీ వైపు తిరిగలాగానే సాయపడంత అదిష్టం ఆయన గొప్పదేవ ఆయన ఈసు ప్రభావ అజ్ఞాన కాలంలో ప్రభావం తెలిసి తెలిసి ఊరుకున్నారు ఈ ప్రభా ఈ చివరి కాలంలో ఈ గ్రాంతములందు అందరూ అంతటిన ప్రభావ రక్షణ పొందాలని ప్రభావం వచ్చిన జ్ఞానం పొందుకొని మహిమపరచాలి మీరు ఎంతగానో ఆసక్తి కలిగినారు ప్రభా ఆయన ఈసు ప్రభా కార్యం జరుగులాగానే అది మేము దానికి మేము కారుకులం కావాల ప్రభా ఆయన ఈసు ప్రభావ మీ నామం పెట్టుకొని మేము వేసు వార్త ప్రకటించాలా ప్రభ అలీకుల ప్రభావ చెంతవి నడిపించాలా ప్రభా ఆయన మీ జ్ఞానం మీ మనుషులు తెలియపరచాలా ప్రభావా అది ఎంతో మర్మమైంది ప్రవా అది ప్రభా ప్రతి ఒక్కరికి ప్రవాది బయలుపరచబడాలా ప్రతి ఒక్కరి సత్యని గ్రహించి ప్రభు నేను శృతించాలా ఆత్మతో సత్యంతో ప్రభు నేను ఆరాధించాలనైనా నా ప్రభా ఇసు ప్రభా నుకుడు ప్రవా ఆ ఇరుషులు మందిరానికి వెళ్ళి ఓ ప్రవతను ఆరాధిస్తూ వస్తున్నాడు కాని ప్రభావా ప్రవేశం అర్థం కాలేదు ప్రభావ అతను ఎంత కాలం నుంచి ప్రభావ ఎల్లు వస్తుందో తెలియదు ప్రభావ కానీ ఒకనొక దినం ప్రభాని ఆసక్తిని మీరు గమనించినారు ప్రభా ఫిలిపి లాగా ఆ రీతిగైన ప్రభా ఈ ప్రభావ తెలుపు ఆత్మలు కొనిపోబడినారు సువార్త ప్రకటించిన బాస్పనిచ్చిండు తర్వాత ప్రభా అతను ఎక్కడ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది ప్రభావ అనసంపుడి సంతోషంతో ప్రభావ రక్షణ బొందుకుని నిశ్ధించిన ప్రభా అలాగే ప్రభా ఈ ఎంతో మంది ఉన్నారు ప్రభా కానీ గ్రహించిన స్థితిలో ఉన్నారు ప్రభా ఆయన ఈసూపు ఆరాధిస్తున్నారు కానీ గ్రహించిన స్థితులు ఉన్నారు ప్రభా అలాంటి బిడరు ప్రభావ ఆయన ఈసూప్రభ మీ సన్నిధి కూర్చులానే సహాయపడండి నా దేవానికి వంద ఈ సుప్రభా అలాంటి అనుభవం ప్రభా ఫిలిప్ ఇచ్చిన అనుభవం మాకు అనుగ్రహించాలి మేము కూడా ప్రకటించాలా ఆ రీతిగానే ఉన్నారు ప్రభా ఎంతో మంది ప్రభావ ఒకప్పుడు మేము కూడా ఆ రీతిగానే ఉన్నాం ప్రభావ మీ కృపధర్మల్ని మీ సత్యంలోకి నడిపించినారు ప్రభాయన ఈశ్వ్రభా వాళ్ళు కూడా ప్రభా మీ సత్యంలోకి రావాలి పత్తి రక్షణ పొందాలా దేవునికి ఇచ్చిన జ్ఞానంలో అభివృద్ధి పొందాలి ఈశ్వ్రభా అలాంటి ప్రవ అనుభూలకు పత్తి ఇబ్బంది నడిపించమని ప్రార్థిస్తాం ఆయన ఇసు ప్రభు మేము అలాంటివార్థ ప్రకటించే ప్రభావానికి మీకు ఎంత నడిపించాలని సహాయపడండి ఆయన నా దేవాహిమైన విచారాలతో మేము కొట్టుకుని కోకున్న ప్రవ్వా నైనా ఉత్తమైన సంపూర్ణమైన మీ చిత్తాన్ని మేము పరిశీలిస్తూ ప్రభావ ఓ ప్రభావ మీ యొక్క మహిమలో మేము జీవించాలా మీ మహిమ నుంచి మాలు తొలిగిపోకుండా సాయపడమని ప్రాధ్యమైన నిత్యం ప్రభావ మహిమ పచ్చి బిడలుగా ఉండాలా ప్రభావ దేని ఇష్యో కానీ భయపడకుండా చింతించుకున్న ప్రభావ విశ్వాసాన్ని కరతగాని కొనసాగించేవరైనా మీ వైపు చూస్తూ ప్రవ్వా మా ముందుంచబడిన పరుగు మేము ఒప్పికతో మేము పరిగెత్తాలా సహనంతో దీర్ఘ శాంతంతో ప్రవ్వ అవి మీకు మేము ప్రకటించాలా మనుషులకు ప్రేమతో మీ ప్రేమను వ్యక్తపరచాలా ప్రవ్వా అది ఎంతో ప్రయాసంతో కూడింది ప్రభావ ఈశ్వరు ప్రభు మీ శిలువులను ఎంతగానో ప్రేమించినారు ప్రభా ఆయన మీరు మీరు చెప్పే ప్రతి బోధన ఎంతో ప్రేమగా అనిపించింది ప్రభావ మనుషులకు అర్థమలాగా మీరు ప్రకటించినారు అనేకులు మీరు నడిపించినారు వాళ్ళకి ఆ టైంలో అర్థం కాలేదు ప్రభావ మీరు ఏకాంతంగా ప్రభా శిశులు అడిగినప్పుడు వాళ్ళకి విశదీకరించి ప్రభావం మీరు చూపించినారు దాన్ని బట్టి ప్రభు అంత గుంపులో కూడా ప్రభావ ఆయన ఎంతో మంది వచ్చిన వింటున్నారు కాని అక్కడ కొంతమంది ప్రభావ మీ అద్దెకు వచ్చి అడిగినారు ప్రభావ ఇది మాకు అర్థం కట్టలేదు ప్రభావ అని కాబట్టి మేము కూడా చిన్న గుంపులాగా ప్రభావ మీ పాదలు వచ్చిన ప్రభావ మాకు ఇవన్నీ నేర్పించిన ప్రభావిటన్స్ మేము అర్థం చేసుకోవాలా ప్రభావ మా జీవితాలు అవలంబించుకోవాలి దాని ప్రకారం మేము మరి విశేషంగా అనేకులు వాటి ప్రకటించాలా ప్రభావ ప్రకటించకపోతే మాకు శ్రమ ప్రభావ ఆయన మేము ఏ స్థితిలో ఉన్న కానీ ఎంత పని చేసుకున్నా కానీ ప్రభావ మీ సువార్థ పని మేము చేయాలా అనేక ప్రాంతాలకు మేము వెళ్లాలా ప్రభా అయినా మా ఆసక్తిని మేము తృప్తిపరిచి నడిపించమని ప్రార్థిస్తాం తగిన సమయంలో ప్రభావ అలాంటి సేవకుడికి మేము కనిపెట్టుకోవాలా మీ సన్నిధిలో వేరే బయలుపరిచి నడిపించమని ప్రార్థం అయినా కుడి చిన్న పతి బిడ్డ మీరు ఆశీర్వదించండి దీవించని ప్రభావం నూతన అభిషేకంతో నింపి ప్రభావ ఇక్కడ గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నారు కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిష్టమైన నా దేవ ఎఫరెన్స్ సర్వాలి తాకని ప్రవాహ మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి ఓ ప్రభావ ప్లేట్ని సుప్రవాహం ఇంప్లిమెంట్ కావాలా ప్రభావ హేసుకరిస్తున్నా ఆజ్ఞాపిస్తున్నాను నా దేవ వేరే సంపూని స్వస్థతన గురించి మనం ప్రార్థ్యం ఇంకా ఆత్మీయుడు మీరు నడిపించండి ప్రార్థన జీవితం దాచింది ప్రభావ జీతం వాళ్ళ జీవితంలో చేసిన మేలుకై నీకు వందనాలు ఒక ఆపరేషన్ లో గొప్ప విజయం ఇచ్చింది కానీ నీకు వందలు ప్రవా నిన్నే సతిస్తున్నాం ఘనపరిస్తున్నాం నీకు కృతజ్ఞతలు అర్పించుకున్నాం ప్రవా మీరు అద్భుతాలు చేసే దేవుడు వేసుకోవా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు వేసు ప్రవా ఆ ప్రభా నీకు వందలు గొప్ప దేవుడు వేసే ప్రభావ మీ బిడ్డలు మేము అయినా మేము ఎంతో ధనివ్లు వేసాయి ఆ ధనిత మాకు ఇచ్చారు తన ఇంకా నూతన కార్యాలించి గొప్ప గొప్ప మైటి మేరకల్స్ మీరు మీకు గొప్ప సాక్షిలు పెట్టుకోండి ప్రవా ఆయన మీరే అద్భుత కార్యం జరిగించిన నాదిగ నేను ఆశ్చర్యాలు జరిగించామని ఓ ప్రభావ మేము ప్రార్థిస్తున్నాం అయినా నీకు వందా ఇసుప్రవ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవితంలో మీరు అద్భుతాలు జరిగినా నీకు వందాలి ప్రభావ అయినా ఇసు ప్రభా మీరు ఆఖరి తోరకుని మీరు సిద్ధపడాలి అన్నిటిని మీరు సిద్ధపరచాలా మీ జ్ఞానం అభివృద్ధి పొందాలి సూప్రవా మీ వాక్యంలో ఇంకా ప్రభావం తెలుసుకోవాలా ప్రభావ అనేక మంది విషయాలు ప్రవా అయినా ఇక ఇక ఒక నాలుగో గుంపులు మేము ఉండాలి ఇసు ప్రభావ అయినా ఇసు రెండు గుంపులు ప్రవ అది శాశ్వతంగా నరకాని పోతే చూపించినారు ప్రవ ఈ రోజు ప్రభా ఏ గుంపులో ఉన్నా కూడా ప్రభా అర్ధమైన స్థితిలో ఉంది యథావిధిగా నడుస్తుంది జీవితం లోకమంతా ప్రవ కానీ ప్రవ వాళ్ళ గుర్తుపట్టాలా వాళ్ళకి కనివి కలగాల ప్రభావ ఈ సత్యం వాళ్ళకి బయలుపరచాలంటే ఎవరో ఒకరు పోయి చెప్పాలా ప్రభావ కాబట్టి మేము ప్రకటించాలా ప్రభా సి నడిపించం ప్రేమతో ప్రభా గొప్ప జన సమానికి వాక్యం ప్రకటించాలా ప్రభా ఆయన ఇసుక పౌలు ప్రకటించు చివరి వరకు అతను ఎంతగానో శిరసాలు ఉన్నా గాని ప్రభావ ఓ ప్రభ తండీ ఆయన గానీ మీ వాక్యం మీ సువార్థ బంధింపబడలేదు ప్రభావ అతను బంధించబడిన గానీ మీ సువార్త బంధింపబడలేదు సెరలో ఉండి కూడా ప్రభా అక్కడ అక్కడ శతాధిపతికి ప్రభావ సువార్త ప్రకటించు దక్షిణ ఒక సెలలో ఉండి కూడా ప్రవ్వ ఆ జీవిలో ఉండి కూడా ప్రభావ రక్షణ నడిపించింది అంటే ఓ ప్రాంతం ఎంతో శ్రమానిపించినా గానీ ప్రభావ తను ప్రువార్త మారలేదు ప్రవ్వ కాబట్టి అతని తీవ్రమైన ఆసక్తి మేము కూడా కలిగి మేము అటు ప్రకటించేలాగా సాయపడండి ఆత్మీయమైన అనుభవం ఆత్మీయమైన లోతులు నడిపించండి ఆత్మీయమైన ప్రపంచంలో మేము అడుగు పెట్టాలా ప్రభావా ఇంకా మేము ఇంకా తెలుసుకొని ఇంకా అడుగు పెట్టినా ప్రభు ఇంకా ఇంకా ముందుకు పోవాలా ఒక్కొక్క అడుగు ముందుకు పోవాలా ఎన్నెన్నో విషయాల ప్రభావిరు మాకు దాచిపెట్టినారు ఒకటన్నిటి మేము తీసుకోవాలా ప్రభావాటన్నిటి మేము తోడుకోవాలా ప్రభావా నైనా ఇసుక ఒకటి మీరు తెలుసుకోవాలా ప్రభావ రీసెర్చ్ చేయాలా ప్రభావాటిని అర్థం చేసుకోవాలా ప్రభావ ప్రకటించాలా మనుషులకు నైనా అలాంటి ప్రయాసం ద్వారా సేవ జీవితంలో నడిపించి ఈ మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించింది కానీ వందాలు చెల్లిస్తూ తగ్గించుకుంటూ నామాన్ని హెచ్చిస్తూ త్వరలో ఆయన క్రీస్తు పరిశుద్ధ నామము పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వ కృపానిధవ ఏసీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను జీవన గల తండ్రి ఆయన ఏసయ ఉదయకాల సమయంలో మా జీవితంలో మాకు మీకు వందనాలు ప్రో నాయన ఈశ్వరుజ నిన్న నేడు నిరంతరం ఏ కరుతిగా ఉన్న దేవుడు తండ్రి ప్రభుత్వ మిమ్మల్ని మహిమపరిచి సంతోషపరిచి మీ చిత్తాన్ని జరిగించే వారముగా మేమందరము ఉండుటకు మాకు సహాయం చేయండి ప్రభా ఆయన ఆత్మీయ స్థితిలో తండ్రి కుడి ఏడు మళ్ళకి తొట్టరిల్లక ముందున్న వాటిని చూచుచు మా పరుగు పందెములో తండ్రి ప్రభు గురి పరిగెత్తే వారంగాను సహాయం చేయండి ప్రభా నాయన ఈస తండ్రి నిజమే నాయన రాకడానికి సమీపించి ఉన్నది అపవాది తండ్రి నిరంతరము తండ్రి ఆయన ప్రయాస పడుతూ అనేకులని నాయన వాడి చర్యలు బంధించి ఉంటున్నాడు ప్రభా ఏ విధముగా ఈ లోకాన్ని తండ్రి ప్రభ వాడు పాటు చేసి ఉన్నాడు అదే విధంగా నరకానికి తీసుకు ప్రతి ప్రయత్నంలో తండ్రి నాయన అలసట లేని జీవితం నాయనా వాడు జీవిస్తుంటే ఆయన నిజమైన క్రైస్తవులు మనం చెప్పుకొనొచ్చు తండ్రి ప్రభా అనేక మార్లు అపవాదికి చోటిచి వెనుకబడుతూ తండ్రి రాకడాకు సిద్ధముగా లేక తండ్రి ఆయన పశ్చాత్తాపడుతున్నాము దయతో క్షమించి మన్నిచించమని వేడుకొని చుంటున్నాం తండ్రి ప్రభా నిరంతర స్తోత్రార్హుడవు తండ్రి కృపగల దేవుడవు ప్రభావ ముఖ్యంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే దయతో క్షమించి మన్నించి తండ్రి మీ కృతలో భద్రపరిచి ఆ రాకడలో మేము కూడా అగ్నిలో ఉండే వరంగా ఉండేటకు సహాయం చేయండి తండ్రి ప్రభా అంతము సమీపించి ఉన్నది ప్రభా ఆయన అనేకుల్ని వెలిగించే వరంగా ఉండాలి ప్రభా ఆయన తండ్రి ప్రభా వెనుకకు చూడకుండా తండ్రి ఆయన మాకు సహాయం చేయండి లోకాశ శరీరాశ దురాశ నేత్రాశ ఐహిక విచారాలు ఇవన్నీ వేసు మనము కొట్టివేయబడును దాకా తండ్రి ప్రభా సంపూర్ణమైన స్థిరత్వము క్రీస్తుల స్థిరత్వము మాకు దయచేయండి ప్రభా ఆయన ఈశ్వర ఈ యొక్క శరీరానికి మేము సెలవు వేసుకొని ఆయన మిమ్మల్ని వెంబడించి అనేకులకు మాదిరిక మేము కనిపించడము కాక తండ్రి వ్యవార్థత పరిశుద్ధత పవిత్రత భక్తి ఇటువంటి జీవితం మాకు అనుగ్రహించండి ప్రభావ సహాయం చేయండి ప్రభావ ఈ విధకాల సమయంలో మీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం ప్రభావ మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ఏసయ తండ్రి ప్రభా నాయన ఈస తండ్రి మీరు నిరంతరం కృప చూపించండి మీ కృప ఆకాశం అంత ఎత్తైనది ప్రభు ఆయన మాకు చాలిన దేవుడేవి తండ్రి మేము నమ్ముకున్న దేవుడవి ప్రభు మాకున్న ఏకైక తండ్రివి ప్రభు ఆయన మీ వచ్చి ఉంటున్నాం సహాయం చేయండి ప్రభు ఆయన ఎన్నో రోజులుగా ప్రార్థిస్తూ వస్తూ తండ్రి వాక్యాలను వింటూ తండ్రి ప్రభు అనుసరించు తండ్రి ప్రభు ఆ ప్రకారంగా జీవించాలని ఆశపడుతున్నాం తండ్రి ముఖ్యంగా తండ్రి ప్రభు ఆయన కోవిడ్ బాధితులను బట్టి ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి వారికి నాయన ఎవరైతే స్వస్థత పొందుకుని ఉన్నారో వారికి రక్షణ దయచేయండి ప్రభు వారికి మార్పుని దయచేయండి ప్రభు వారు ఒక అవకాశం కలిగి తండ్రి వారికి ఆయన ఆ యొక్క జీవ వాక్యము వారికి వినిపింపచేయండి ప్రభు మీ కథలిక నా దయచేయండి ప్రభు ఆయన సంపూర్ణ రక్షణ మార్మనస్సును వారికి అనుగ్రహించండి రైతులను బట్టి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆయన వరదలు వర్షాలు సైక్లు తండ్రి తదితర తండ్రి ప్రాబ్లమ్స్ ఎంతో నష్టపోయి ఉంటున్నారు ప్రభా ఆస్తులు అమ్ముకుని అనేక మారులు ఆయన పంటలు వేసి ఉంటున్నారు ప్రభా అటు వారికి రెండంతల ఫలము దయచేయండి వారికి రక్షణ మారుమనస్సును దయచేసి వలస కూలీలను కూడా జ్ఞాపకం చేసుకు సహాయం చేయండి దయచేయండి అదే మరియు ఎస్ఎంఎస్ ఈమెయిల్ వాట్సప్ ఫేస్బుక్ అంటే యూట్యూబ్ ద్వారా ఆయన వినిచున్న ప్రతి ఒక్క తండ్రి ప్రభా ఊరికే ఆ వాక్యం పోకుండా తండ్రి వారి జీవితంలో వెలుగు దయచేయన అవి మీ మాటలు ప్రభావారి జీవితాలు వెలుగునట్లు సహాయం చేయండి తండ్రి గొప్ప కార్యాలను చేయండి ప్రభు వీళ్ళు మహిమపరచబడండి ప్రభావ గొప్ప కార్యాలను చేయమని వేడుకుని అదే విధంగా తండ్రి వరల్డ్ వైడ్ గా జరుగుతున్న పర్సిక్యూషన్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆయన ఆడ మగాని తేడలేకుండా వివస్త్రాలను చేసి రోడ్డు మీద తిప్పుతూ ఆయన వారిని కొడుతూ తండ్రి ప్రభా దూషిస్తూ ఉమ్ము నాయన అనేక హింసల గురవుతున్న క్రైస్తవ సహోదరి సహోదరులను నాయన బలపరచండి ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఇంకాను వారికి కావలసిన వనరులను దయచేయండి ప్రభావ వారితో కూడా మీరుండీ ప్రభా సమాధానము సహాయము వారికి అనుగ్రహించండి ప్రభావ వారి హృదయంలో శాంతిని అనుగ్రహించండి ప్రభు నాయన వారికి చేవితలు ఇచ్చే బిడ్డలు అనేకలు సహాయం చేయండి ప్రభా ముఖ్యంగా చైనాలో జరుగుతున్న పర్సిక్యూషన్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారిని నాయన బలపరచమని వేడుకొనొచ్చు ఇంకానో విస్తరించినట్లు సహాయం చేగ్రహార దేశాన్ని మార్చండి ప్రభా మీరు మర్మ పొందుకోండి ప్రభు అనేకులను రక్షించండి ప్రభా అంతే దినాల్లో ఉన్నామని ఆయన ముఖ్యంగా తోటి క్రైస్తవ సహోదరి సహోదరులు వారు ఎరిగి తండ్రి భయభక్తులు కలిగి వన్నుకు భద్రముగా రక్షణను కాపాడుకునే వారుగా ఉండేటకు సహాయం చేయండి ప్రభావి అంతే దినంలో ఉన్నప్పుడు తండ్రి నాయన ఈ రోజు నుండి రేపు కనబడిన వారం తండ్రి అటు హృదయం కలిగి ఉదయాన్నే లేగానే తండ్రి మా మరణం గురించి మేము ఆలోచించుకునే వారంగా మేము ముందుటాక సాయం చేయండి గొప్ప కార్యాలను చేయండి తండ్రి టీమ్ ఉన్న ప్రతి సభ్యుని మీ చేతిలోకి అపజెట్టుకో భార హృదయము కలిగి భారభరితమైన సేవను శ్రమలలో శోధనలలో తట్టుకునే హృదయము శక్తిని ఆయన దయచేయమని వేడుకొని చుట్టాము తండ్రి అదే మరిగా తో బాధపడుతున్నా జాస్వాన్ని బట్టి ప్రార్థిస్తుంటాం ఆ బిడ్డని స్వస్థపరచండి తల నుండి వరికాలు వరకు ముట్టండి ప్రభా కిడ్నీలను బాగా చేయండి ప్రభా తంటి చూపును దయచేయండి ప్రభావరాజ ఆ బిడ్డ కావలసిన అవసరతలను తీర్చండి ప్రభా నాయన ఆర్థిక సహాయం అందించండి తల్లి కుటుంబానికి ధైర్యం దుండి బలపరచండి తోడుగా నీరుగా ఉండండి సమాధానం దయచు ఇంకా గొప్ప సేవ జరుగుటకు సహాయించండి ఆంటీని సామాన్య గారి వాళ్ళమ్మని తండ్రి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకో ప్రభా నాయన వీరికి సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత బలమును ఇమ్యూనిటీని స్టామినాను దాయి చేయండి ప్రభా నాయన నింపండి ప్రభావ బలపరచండి ప్రభా గొప్ప కార్యాలను చేయండి ప్రభా అభిరా బ్రదర్ ని కృష్ణ బ్రదర్ ని విక్రమ్ బ్రదర్ ని మీ చేతుల్లో తండ్రి నాయన వారిని ముట్టండి సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ రక్షణ అనుగ్రహించమని వేడుకుని చూడ తండ్రి ఆయన ఈసయ్య ఇంకా నువ్వు తండ్రి ప్రభా ఆయన చక్రవర్తి సార్ని మీరు బలపరిచి భద్రపరచి తండ్రి స్వస్థపరిచినారు ప్రభా ఇటన్నిటిలో ఫలమును అనుగ్రహించమని వేడుకుని చుట్టారు తండ్రి కార్యాలను చేసి మీరే మహిమ పొందుకోమని వేడుకుని చూడారు ఈ చిన్న అవకాశాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకో అల్పుడను అయోగ్యుడను తండ్రి ప్రభు అటివాడిని నన్ను వెలుగులోకి నడిపించిన మహా గొప్ప దేవుడవు తండ్రి దాన్ని నేను తగ్గించుకుంటూ మీ కృతజ్ఞుడిగా జీవించాలని మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి మా తండ్రి సమస్తే దర్శన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినారు సజ్జుల తల్లిబెట్టినారు దాన్ని బట్టి మీకు ఎంత బలనాలు ప్రభావం ఎంతో మంది చుట్టెం సిక్కి మీరు ఎంతగానో ప్రేమించి ఓ ప్రభావ కనిపించేందుకు నీకు ఎంత బాధనాలు ప్రభావ ఒక పని నిమిత్తమై మమ్మల్ని జీవింపజేస్తున్నారు అది నేను జ్ఞాపకం తీసుకొని తన దాన్ని పరిశీలించి జీవించే బిడ్డలగా తయారు చేయండి ప్రభుత్వం కాలంలో మేము తండ్రి మీరు ఎవరు గ్రహించలేని శిక్షిస్తారు ఈ విషయమాలని కూడా ఎందుకంటే మేము ఏ విషయాలు చూడకుండా పోతాం అనుకుంటున్నారు కానీ మనందరి చిక్కబడుతున్న విషయాన్ని వాళ్ళు ఎవరు గ్రహించలేని శక్తి ఉంది క్రైస్తవ జీవితం మీరు కాబట్టి నేను వారి పట్ల మీరు కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ బాక్యాల వాళ్ళకి బయలుపరచమని ప్రార్థిస్తున్నాం సత్యాన్ని గ్రహించాలని వాళ్ళకి ఆత్మీయతలను దీపామని ప్రార్థిస్తున్నాం అవును ప్రభు వారికి అందరి సాక్షి గురించి మేము చూస్తున్నాం ప్రభావ వారి మీకు చివరికి వచ్చింది పర్షుదాత్మ అప్పుడే గ్రహించగలిగిన ప్రభావ అంతవరకు వాళ్ళు గ్రహించలేదు మీద అప్పటికే తను మళ్ళీ ఆలస్యం అయిపోయింది వారిని మరణించడం చూస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు హత సాక్షులు అవుతారు అన్న అవును ప్రభుత్వ సత్యాన్ని గ్రహించని వారు అందరూ మహా అక్షండా వారి ప్రాణాలకు కోల్పోతారు కానీ మీరు మొక్క మార్గమైన ముందుగానే వీటిని మీ యొక్క బిడెల హాని కను తలపటేయకుండా అడిగించిన తండ్రి మీరు దూతలకు దేవుని దాసులను ముద్రించే ఈ లోకానికి ఏ హాని చేయడానికి వీల్లేదని కాబట్టి ఆయన బిడల గురించి మేము మమ్మల్ని అందరినీ మీరు ముద్రించుకున్నారణంగా విశ్వసిస్తున్నాం అండి ఇంకా మంది నరపబా ముద్రలోంచి రాకుండా తను నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు అహితంగా జీవిస్తున్నారు మిమ్మల్ని స్వీకరించినారు కానీ ప్రభావిత సంపూర్ణతకు రాలేకపోతున్నారు తండ్రి అవును ప్రభా అనేకమైన పండుగను అలసిపోతున్నాం మేము కాబట్టి నేను ఉత్తమమైన ఎన్నుకోలేకపోతున్నారు ప్రభా మరియా ఉత్తమంగా నెలకొన్నదని మీరే హెచ్చరించినారు ప్రభావ మాట్ మా రెండు గుంటలతో మీరు మాట్లాడుతున్నారు మీరు అనేకమైన పండుగ అలసిపోతున్నారని కానీ మరి మటుకు ఉత్తమంగా నెలకొన్నది కాబట్టి తనమలి అటువంటి అటువంటి తన్మలి తీర్మానంలో మేమందరం ముందులో ఆలసపడండి ప్రతి రోజు మీ సన్నిధికి వచ్చి విడిగి వినాడ ప్రభు ఈ లోకంలో ఎంతగానో సమయం గడుపుతున్నాం గానీ మీలో వివరం గడపలేకపోతున్నాం ప్రభా దాని ఎలాంటి గొప్ప దయవజనం ప్రభావ ఆ యొక్క సిటీల జాబ్ చేస్తూ కూడా ప్రభు మూడు పోట్ల ప్రాబ్లంగా సమయం గడపలిగిందండి అదే రీతిగా ఆ యొక్క ప్రవర్తనందరి తండ్రి కొన్ని గంటలు ప్రాబ్లంలో సమయం గడపగలిగినారు అందుకే మీరు వాళ్ళతో మాట్లాడనారు నేను ఆ రీతిగా చేయని వారితో మీద గతంలో ఈ రోజు ప్రభు మా దగ్గర మాటలు నేర్పించడానికి మీకు ఎంత బొందాలు మీరు అక్కడ మీరు మాట్లాడారు కొన్ని వాటిని దర్శించి జాగ్రత్తగా స్వీకరించి బిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ యువ సమాప్తికి సంబంధించిన సూచనలు ఎంతో ఎలాగడుతున్నాయి అవన్నీ కళ్ళకు కట్టినట్లు మాకు అనిపిస్తున్నాయి ప్రభు వాటిని ఎత్తి గ్రహించలాగానే మేము మిమ్మల్ని వాటిని స్వీకరించేలాగానే సీతపరచమని మీరు ప్రయాణ పడి వీటన్నిటికి తెలుసుకోవాలని తెలుసుకొని పరిశీలించినందుకు పోలపర ఈ యొక్క ప్యాండమిక్ టైం స్టార్ట్ అయింది ప్రభావ ఈ వైరస్టార్ట్ అయింది ఇంకా అనేకమైన రకరకాల రోగాలు రాబోతున్నాయి కానీ మీ యొక్క తన దాషాన్ని మీరు ముద్రించుకున్నారు నేను ముద్రించుకున్నారు అభిషీపించిన వారిని ముట్టడానికి వీళ్ళగా మీరు హెచ్చరించినారు దుష్ట శక్తులకి నేను మీ ప్రవక్తలను మీరు కాపాడుతా అని చెప్పారు తండ్రి ఎన్న సర్లు కూర్చున్నమానంలో మీ కొడుకు ఒక చిన్న గుంపులని ప్రవర్తను మీరు భద్రపరుచుకున్నారు చెందిన ముడి వేసుకున్నారు ప్రభుత్వం మేము అందరం ఆ రీతిగా ముడివేయబం చెందిన ముడివయబడ్డవారి జీవించడానికి సహాయపడదాని తగ్గం పరిశుద్ధంగా జీవించడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఎటువంటి అపుత్రత ఉండకుండా మా దాకా మా కంటిని మా చెవులని అన్నిటి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం ఆశ్రయించుకుని మీ కొరకు పరిశుద్ధంగా జీవించే బిడ్డలుగా ప్రతి క్షణం మీరు మాతో పాటు సాహసం ఉండడం సత్యాన్ని గ్రహించి మేము జాగ్రత్తగా జీవించాలని సహపడండి ప్రభావ మీరు లక్ష్యమైన జీవితం నుంచి బయటికి తీసుకుంటాం అని ప్రార్థిస్తున్నాం కాంప్రమైజ్ జీవితం నుంచి బయటకు ఈ క్షేతాన్ని మేము ఛేదించుకొని ముందుకు పోవాలా నీ నీతి సత్యాన్ని ప్రకటించాలా అన్నిటిని రక్షణ నడిపించాలా బాప్ తీసుకుడిపించాలా బిచ్చంపై నడిపించాలా గొప్ప సేవకులను మేము నడిపించాలా సేవకులకు సేవ చేసే వాళ్ళు తయారు కావాలి అటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయాలని ప్రార్థిస్తున్నాం ప్రదర్శన దాన్ని ఆశ్రయించండి వైరస్ నుంచి కాపాడే మనం ప్రభావ ఎనిమిది కాపాడుతు వాగ్దానం చేస్తున్నారు దాన్ని మేము సంపూర్ణంగా విశ్వసించి ముందు పోాలని సహపడండి ఒకే ప్రభు మొత్తం ఆ పని గ్రహించి ఓ ప్రభావ వినయకరమైన సేవ చేసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని వైరస్ బారిన ఇంకా అనేక మంది పరిచిపోతున్నారు ప్రభా చూపించడం క్షమించండి వారి పాపాలు వాళ్ళని మీ సార్ తీసుకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబికులకు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం రక్షణ మార్గంలో వాళ్ళు నడిపించండి రక్షణ ప్రణాళికలు జాబితా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి సాయవనెత్తండి ఉద్యోగం చేత పశుధాత్మ అభిషేకం చేత అందరినీ మీకు సాక్షులు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఈ దినవంతం మీ యొక్క సాయం చేత నడిపించి ప్రతి పనిలో గురించి ప్రార్థించ పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి ప్రేమ నలిగిన మా ప్రియపరులోకి తండ్రి విషయామినామానికి ఎంతో వందనాలు సుధుడు స్తోత్ర గడిచిన కాలం అంతా నీకు ఆచారం భద్రపాచార తండ్రి ఎంతో వందనాలు ప్రభా ఎదుగునైనా అనుజ ప్రభా మరియా ఈ దుర్దినాలను మేముండగా తండ్రి అయా మరి సమయాన్ని పోగొట్టుకోకుండా తండ్రి సద్వినియోగపరుచుకొని ప్రభా లేకుని ప్రభా అ వాడిని కూడా కాపాడినట్టుగా రక్షించినట్లుగా ప్రభా ప్రభా ఎదుగునైనా రక్షణ లేకుండా ఎంత మంది అయితే ఉన్నారో వారిని ప్రభాని చెప్పి ప్రభా అ వాటి ప్రభావం పాపీలో నుంచి ప్రభావం బయటికి లాక్డానికి ప్రభావం అనేక మంది మీరు లేపండి తండ్రి నీకు ఎంతో వంధనాలు ప్రభా ఐదు అయినా ఆయా ప్రభా ఏ సమయంలో మరి వార్తలు వినాల్సి వస్తుందో తెలియదు ప్రభా అ మీ లేఖనాల్లో చెప్పిన ప్రతి మాట కూడా ప్రభావ నెరవేర్చబడే దినాల్లో పిగుతాం ప్రభు వాటిని మేము చూస్తున్నాం తండ్రి అయా ఐదుగురు యుద్ధ సమాచారాల గురించి విన్నాం తండ్రి అయా గురించి విన్నాం తండ్రి ప్రభా అట్లాగే ప్రభా అయ్యా ప్రేమ చల్లారిపోవడం అనేది విన్నం తండ్రి అయ్యా అట్లాగే ప్రభావ ఒకరినొకరు పట్టించుకోవడం అనేది విన్నవం తండ్రి అయ్యా మీ లెక్కల్లో చెప్పబడిన ప్రతి మాటలు కూడా నెరవేర్చబడుతున్నాయి తండ్రి లేదు తండ్రి ప్రభా బహుశా మీరు అక్కడ ప్రభా సమీపంలోనే ఉండొచ్చు ప్రభా అయ్య ఊహించలేదు ప్రభా దాన్ని ఊహించని రీతిగా ప్రభావ ఉగ్రతల ప్రభావ మరి ఈ వైరస్ పోస్తుండగా తండ్రి హయా మీ ప్ర చూపించండి కనికరం చూపించండి తండ్రి అయ్యా ప్రభా చాలా మంది ప్రభుత్వ వైరస్ బాధిపడి చనిపోయారు ప్రభా స్వార్తంత్రం చనిపోయారు తండ్రి మరి అందరినీ ప్రభావం కొత్త ఒకసారి జ్ఞాపకం లిసిపోక ప్రభా విని హయా పుణ్య బిడ్డల్ని ఆయా కాపర్ని ఆ విధంగా మీరు లేవనెత్తమని ఆ విధంగా మీరు ప్రార్థన చే ఈ వర్షాకాల సమయంలో ప్రభు ఎంతో మంది నిరుపేదలు ప్రభావి ప్రభా కనీస అవసరం ప్రభావం ఉండడానికి కూడా ఇల్లు లేకుండా ప్రభావ ఎంతో ఇబ్బందులు పడుతూ బాధలు పడుతున్న ఉన్నారు తండ్రి అయ్యా రోడ్ల మీద చెట్ల మీద ప్రభావ చాలా మంది ఉన్నారు తండ్రి అయ్యా వారందరిని కొత్త ఒకసారి జ్ఞాపకం చేసుకున్నది తండ్రి అయ్యా రైతులను మీరు ఒకసారి కొత్త జ్ఞాపకం చేసుకున్నది ప్రభా ముఖ్యంగా ప్రభా అయ్యా ఈ ఫారెస్ట్ లో ఉన్న ప్రభు అవి చెంచుకుం చేసుకోండి వర్షాల వల్ల ప్రభు ఆయ వారి రోగ రోగాలు వారిని బడి ప్రభు దో కట్ల ప్రభావ అనేక మంది ప్రభావి ఈ వైరస్ నుంచి అనేక విధాలుగా ప్రభావ శారీరకంగా ఆత్మీయంగా రక్షించ ప్రాంతాలకు మీరు పంపించమంతా దానిపై అనే విధంగా ప్రభు ప్రభాచం ఎత్తి ప్రభావ అంత సమకూర్చి ప్రభాయ సంబరి అంత సహకరించబడితే ప్రభావ నిస్వార్థను ప్రకటించడానికి ప్రభాహ మారుమూల గ్రామాలకు వెళ్ళడానికి కుటుంబాల గురించి మేము ప్రారంభించాము ప్రభావంలోకి అనేకమైనటువంటి యవన్ బెట్లు వచ్చి నేర్చుకుని ప్రభాయ నిస్వార్థను ప్రకటించేదిలాగా గురించి ప్రభాయ మా కలిగిందాన్ని పట్టుకునేలాగా ప్రభాయకుండా ఉంది నా ఏమిచ్చిందో ప్రభావం చేర్చుకుని ప్రతి పెట్టుకుని తండ్రి చేస్తావా భా నీకె వందనాభా మన ఎక్కడైతే కూడి ఉంటాం అక్కడ ఉంటా ఉంటాం ఇక్కడ చిన్న మేము కొడుకున్నది అంతా నీ చిత్తమేస్తా నీకే వేలాది కోట్లాది వందనాలు వేస్తుంది ప్రభా మరి ముఖ్యంగా సుప్రభ ఈ కాన్ఫరెన్స్ కాల్ లో ఎంత మంది ఉన్నారో ప్రతి బిడ్డని మీరు ముట్టండి స్వస్థపరిచండి వాళ్ళు ప్రతి పనిలో మీరు దీవన ఆశీర్వాదం మీరు దయచేయండి ఇంకా చేస్తు బాబా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండే వాళ్ళకి ఇంకా గూటమైన మర్మాలు బయటపరచండి శులభ వాళ్ళ ఆశ ఉన్న ప్రాంతాన్ని తృప్తిపరచండి మీరు పరిచర్య చేస్తుండగా వాళ్ళ మీరు కంచి పెట్టండి మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయం ముందు ఈ వాతావరణం చేస్తు బాబా మీ అదుపులో ఉంచుకోండి శుభా ఈ వాతావరణం ఎలాంటి ఆస్తి నష్టం పంట నష్టం ఎలాంటి ఇబ్బందులు జరగలేదు గొప్ప కార్యం మీరు జరిగించండి మరి ముఖ్యంగా ప్రతి బిడ్డ కేసు కూడా మీరు ఎక్కడ కింద భద్రపరిచిస్తూ అదే విధంగా ఇటు మేము అందరం ప్రార్థన చేస్తున్నాం ప్రతి కరోనా పేషెంట్ నియండి మంచి ఆరోగ్య బలం దయ ఇచ్చేయండి మళ్ళీ ఎస్సు క్రీస్తు స్వచ్ఛ దయించేయండి వాళ్ళు ఎక్కడ హాస్పిటల్లో ఎంత ఇబ్బంది పడుతుందో మీరు తోడే ఉండండి డాక్టర్ల డాక్టర్ల పట్ల నర్సుల పట్ల మీరు జాలి ప్రేమ ఓపిక సాహసం దయచేయండి ఇస్తే ప్రభావిత అందాలా ఆక్సిజన్స్ అందాలా తగిన ట్రీట్మెంట్ జరగాల ప్రభా మరి ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్ ఎలాంటి డబ్బులు దోచుకనికే వీల్లేదు వాళ్ళతో మీరు మాట్లాడండి వాళ్ళతో మరి ముఖ్యంగా ఈ రోజు ఈ వాతావరణాన్ని అరుదుగా ఉంచుకోండి మళ్ళీ ఈ ఉగ్రత ఇస్తే ఎంతో మందికి రాసుకు మన ప్రతి బిడ్డ ఏసుక్రిస్తు నామనే దేవుడు నువ్వే అని తెలుసుకోవాలా ప్రత్యేక దేవుడు నువ్వే అని వాళ్ళ పట్టణ గొప్ప కార్యం మీరు జీవించండి ప్రపంచం అంతా నీకు మోకాలు వంగలా అయిపో మన ఇక్కడ అదే తోడే ఉండండి మీరు ముఖ్యంగా ప్రతి బిడ్డ మీరు ముట్టండి స్వస్థపరిచేయండి మరి ఇక్కడ ఇక్కడ మీరు వాక్యం ద్వారా మాట్లాడు పాటల ద్వారా మైంపొంద మైంపొందారు వేసుకువ వేలాది కోట్లాది వందనాలు అందరు అయిపోయి కదా ఇవ్వండి లేరు అనుకుంటా చక్రతి గారు బాగా అవుతుంది అయ్యారు వెంటనే మీరు అయిపోయినట్టున్నారు కొన్ని కొన్ని మన తండ్రి ఏం లేవు దేవునా కృపతులకు చక్రా చేసారా చేశాను చేశాను ఎవరు ఫస్ట్ బాగా పెట్టిస్తాయి